పడాయి సంస్థకు నమస్కారం నేను ఈ వాయిస్ మెసేజ్ను మీరు నాకు పంపిన మెయిల్లో పొందుపరిచిన విధంగా నా యొక్క మాతృభాషలో ఒక నీతి కథను చెప్పి వాయిస్ మెసేజ్ రూపంలో పంపమన్న పంపమన్నందుకు రికార్డ్ చేస్తున్నాను నీతి కథలోకి వెళ్తే ఒక గ్రామంలో గోపి అనే బాలుడున్నాడు అతని తండ్రి గొర్రెల కాపరి అతను వేసవల సెలవుల్లో ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో అతని తండ్రికి సహాయం చేస్తా అంటూ తన వెంట గొర్రెల్ని మేతకు తీసుకువెళ్ళాడు తండ్రి నువ్వు ఉన్నావు కదా నువ్వు చూసుకుంటా ఉండు గొర్రెల్ని నేను పక్కనే ఉన్న మన పొలంలో పనిచూసుకుంటాను ఏదన్నా అవసరం అయితే వెంటనే నన్ను పిలు నేను నీ మాట వినేంత వినిపించేంత దూరంలో ఉంటాను అంటాడు ఇతను అలాగే ఖాళీగా ఉండి ఎంతసేపు ఖాళీగా ఉండేసరికి అతనికి చిరాకు పుట్టి కొంచసేపు తమాషా చేద్దామనుకుంటూ నాన్న తోడేలు నాన్న తోడేలు నరుస్తాడు తండ్రి అమ్మో తోడేలు వచ్చింది అని భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ తోడేలు ఎక్కడ తోడేలు అంటాడు కుర్రవాడు వెంటనే నేను తమాషా చేశాను అన్న తోడేలు లేదు ఏం లేదు మీరు వస్తారు చూద్దామని చిన్న తమాషా చేశాను నవ్వుతూ నవ్వుతూ ఉంటాడు తండ్రి అరిచి అలా తమాషాలు ఎప్పుడు చేయకొని వెళ్ళిపోతాడు కొంచెంసేపు తర్వాత మళ్ళీ అలాగే అతను నాన్న తోడేలు నాన్న తోడేలు నరుస్తాడు ఈసారి గోపి తండ్రి ఇంకా వేగంగా పరుగుతుంటొచ్చి ఎక్కడ తోడేాలంటే నాన్న తోడేలు లేదు మళ్ళీ తమాషా చేశాను నవ్వుతూ ఉంటాడు అలా కొంచెంసేపు ఉండగా ఈసారి నిజంగానే తోడేలు వస్తుంది ఈసారి నిజంగా తోడేలు వచ్చినా కూడా గోపి నాన్న త తోడేలు వచ్చింది నాన్న తోడేలు వచ్చింది రా తోడేలు వచ్చింది అని ఎంతగా అరిచినా కూడా తండ్రి ఆ తన మాట పెట్టచేమని పెడతాడు ఇతను ఇందాకలాగే సరదాగా హాస్యం హాస్యం పట్టిస్తున్నాడన్ను ఆట పట్టిస్తున్నాడు నన్ను అనుకుంటూ వదిలేస్తాడు అలా గోపి ఏడ్చుకుంటూ కూర్చుండిపోతాడు కొంచెం సేపటి తర్వాత నాన్న వచ్చి ఎందుకు ఏడుస్తుంది అడగ్గా నేను మిమ్మల్ని తోడేలు వచ్చిందని పిలిచాను కదా మీరు ఎందుకని రాలేదు నిజంగానే తోడేళ్ళొచ్చింది మనం ఒక చిన్నగొర్రెని చంపి తీసుకెళ్ళిపోయిందని చెప్పాడు అప్పుడు తండ్రి కోపంగా ఇందా దాకా నువ్వు రెండుసార్లు అబద్ధం చెప్పావు ఇప్పుడు నేను నిజం చెప్పాను ఎవరికి తెలుస్తుంది అబద్ధాలు చెప్పేవాడి మాట ఎవడూ నమ్మడు ఆ విషయం గుర్తుపెట్టుకో ఎక్కడి నుంచి అయినా ఎప్పుడు అబద్ధాలు చెప్పకని చెప్తాడు ఈ కథలో నీతిని మనం ఏం గ్రహించాలంటే ఎప్పుడూ నిజాలే చెప్పాలి అబద్ధాలు చెప్పేవాడి మాట ప్రపంచం ఎప్పటికీ నమ్మదు ధన్యవాదములు